ओम। श्री, श्री श्री श्री साधु निश्चलदास स्वामीजी वारे रचिंपबड़न श्री विचार सागरमेंट ग्रंथों मंगलाचरणात्मक प्रथम दोहमति जोसुख नि प्रकाश विभू नाम आधार मती निख సోమై శుద్ధ అపార్ ఈ దోహలోని అనేక విశేషణాలు ఇవ్వడంలో తాత్పర్యమేమిటి అని ప్రశ్న పడినప్పుడు అతివ్యాప్త్యాది దోష నివృత్తి కోసము మరియు బ్రహ్మం అనేక విశేషణాలు జిజ్ఞాసులకు తెలియజేయుట కోసము చెప్పడం ఆ విశేషణాలలో అతివ్యాప్త్యాది దోషాలను పరిష్కృతం చేస్తూ ఉత్తరత్తర విశేషణాలు చెప్పడమైంది కేవలము సుఖరూపమున్నది బ్రహ్మము అని ఇంతే బ్రహ్మం యొక్క లక్షణం చేసినట్లయితే వైషయిక సుఖాలయందు న్యాయమతముందలి ఆత్మ యొక్క ఆనంద గుణమున్నందు అతివ్యాప్తి కలుగుతున్నది అంటే విషయ సుఖమునకే బ్రహ్మము అనాలా అనేటువంటి ప్రసక్తి ఏర్పడుతుంది నైయాయికుల యొక్క ఆనంద గుణమునకే బ్రహ్మము అనాలా అని ఈ విధంగా అతి వ్యాప్తి దోషము వస్తే దానికి సమాధానం చెప్తూ విషయ సుఖాలు నిత్యములు కావు మరియు నైయాయికుల ఏదైతే ఆత్మ యొక్క గుణము ఆనందం అని చెప్తారో అది కూడా నిత్యమని వాళ్ళు స్వీకరించారు కాబట్టి నిత్యం విశేషణాన్ని గనక ఇచ్చినట్లయితే అతివ్యాప్తి దోషము నివృత్తమవుతుంది కేవలము నిత్యము అని చెప్పినట్లయితే న్యాయమతంలో ఆకాశాదులను కూడా నిత్యమని కాబట్టి అక్కడ అతివ్యాప్తి నివృత్తి కోసము ప్రకాశము అని విశేషణం ఇవ్వడం జరిగింది ప్రకాశం అంటే సూర్యాది తేజం కూడా ప్రకాశస్వరూపం ఉంటుంది మరి న్యాయ మతంలో ఆత్మ యొక్క జ్ఞాన గుణమును కూడా ప్రకాశస్వరూపమన్నారు మరి క్షణిక విజ్ఞానవాది మతంలో బుద్ధియే క్షణిక విజ్ఞానము అదే ఆత్మ అని చెప్పి అది జ్ఞాన రూపం అని అక్కడ కూడా అతివ్యాప్తి అవుతుందని చెప్పి అతివ్యాప్తి దోష నివారణ కోసమని విభు అని విశేషణం ఇవ్వడం జరిగింది విభు అని ఇంతే మాత్రం అని ఆకాశాదలు ఆకాశాదులు కూడా ఆపేక్షికమైనటువంటి వ్యాపకములు ఉన్నాయి నిరపేక్షిక వ్యాపకము పరబ్రహ్మముంది ఆపేక్షిక వ్యాపకము ఆకాశాదులు ఉన్నాయి ఆపేక్షిక వ్యాపకం ఉదాహరణకు ఒక గ్రామము అది వెష్టి వెష్టి ఇళ్లను అపేక్షించి వ్యాపకం ఉంటుంది దేశము అపేక్షించి పరిచ్ఛిన్నం ఉంటుంది అందుకని గ్రామము ఆపేక్షిక వ్యాపకముంది ఉంది అట్లే ఆకాశాదులు పృథ్వ్యాధుల యొక్క అపేక్ష చేత వ్యాపకం యొక్క అపేక్ష చేత అందుకని ఆకాశాదులు ఆపేక్షక వ్యాపకములు ఉన్నాయి సరే ఏనకైన ప్రకారమైన ఆకాశాదులను వ్యాపకమని చెప్తారు మరియు నైయాయికులు ప్రాభాకరులు ఆత్మకు కూడా వ్యాపకం అంటారు అట్లే సాంఖ్య మతంలో ప్రకృతిని కూడా వ్యాపకం అంటారు ఇత్యాది చోట్లలో అతివ్యాప్తి దోష నివారణ కోసము నామరూప ఆధార్ అని చెప్పడం జరిగింది నామరూపాలకు ఆధారము అని ఇంతే చెప్పినట్లయితే ప్రాతిభాషికమైనటువంటి సుక్తి రజతము రజ్జు మొదలైనటువంటి స్థలాల్లో అధిష్టానమైనటువంటి రజ్జువు సుక్తి మొదలగు పదార్థాల ఎందు అవి కూడా అధిష్టానం రనబడతాయి కాబట్టి అక్కడ అతివ్యాప్తి కలుగుతుంది ఆ అతివ్యాప్తి దోష నివారణ కోసము మతి నలఖై జిహి మతి లఖై అని ఈ విధంగా చెప్పడం కాబట్టి సుఖము నిత్యము ప్రకాశము విభూ మరి నామరూపాలకు ఆధారము అని ఈ విధంగా విశేషణాలు ఇవ్వడంలో తాత్పర్యము అంటే అతివ్యాప్త్యాది దోషాలు నివృత్తి చేస్తూ బ్రహ్మం యొక్క అనేక విశేషణాలను మున్ముక్షులకు తెలియజేయడం కోసము జరిగింది మతి నలఖై జిహి మతి లఖై అంటే తాత్పర్యం ఏమి నిష్పన్నమైంది బుద్ధి దేనిని ప్రకాశించదో మరి బుద్ధిని ఏది ప్రకాశిస్తుందో అది బ్రహ్మము అంటే స్వయం ప్రకాశము అని నిష్పన్నమైంది స్వయం ప్రకాశం అని అంటే లక్షణమేమిటి స్వయం ప్రకాశం యొక్క లక్షణమేమిటి రాసుకోండి అవేద్యత్వే సతి అపరోక్షం స్వయం ప్రకాశత్వం స్వయం ప్రకాశం యొక్క లక్షణం అవేద్యోపరోక్షోథ స్వప్రకాశోభవత్యయం సత్యం జ్ఞానమనంతం చేతిహ్య బ్రహ్మ లక్షణం అని శ్రీ విద్యారణ్య గురుదేవులు వేదాంత పంచదశలో మూడు డాష్ ఇరవై ఎనిమిదిలో బ్రహ్మ స్వయం ప్రకాశం ఎట్లా ఉంది అని అంటే అవేద్యం ఉంది అది వేద్యం కాదు అంటే తెలియబడేది కాదు అంటే ఇంద్రియాదులకు తెలియబడేది కాదు ఇంద్రియాలకు అగోచరమైనటువంటిది కాబట్టి అవేద్యము అవేద్యము అని అంటే వంద్యాసూతాదులు కూడా అవేద్యమే ఉన్నారు కదా స్వామీజీ వాళ్ళు ఎవరికైనా గోచరం అవుతారా వంద్యాసూతుడు ఆకాశ పుష్పము మొదలైనటువంటి అవి వేద్యములు ఉన్నాయా ఎవరికైనా తెలియబడతాయా తెలియబడవు మరి అవి కూడా అవేద్యములే ఉన్నాయి కదా అని ఈ విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు అపరోక్షం అన్నాడు అవేద్యము మరి అపరోక్షం ఉన్నది అపరోక్షము అని అంటే ఘటపటాదులు కూడా అపరోక్షమే ఉన్నాయి కదా స్వామీజీ ఈ దేశం మొదలుకొని ఘటపటాదులన్నీ కూడా అపరోక్షం ఉన్నాయి మరి ఘటపటాదుల జడమున్నదా ఆత్మ అని మళ్ళీ ప్రశ్న పడుతుంది అందుకని రెండు విశేషణాలు ఇచ్చి చెప్పాడు అవేద్యము మరి ఏది అపరోక్షం ఉన్నదో అది స్వయం ప్రకాశం ఎత్సాక్షాత్ అపరోక్షా బ్రహ్మ అని చెప్పిన ప్రకారంగా ఇంద్రియాదుల చేత మనస్సు చేత బుద్ధి చేత సూర్యచంద్ర నక్షత్రాది తేజముల చేత కూడా అది వేద్యము కాదు అంటే తెలియబడేది కాదు ఏ ఇతర ప్రకాశాల యొక్క అపేక్ష లేకుండానే ఏది అపరోక్ష రూపమయ్యి తాను స్వయంగా ప్రకాశిస్తూ సర్వం ను ప్రకాశిస్తదో ప్రకాశిస్తుందో అది స్వయం ప్రకాశం నూర్యో భాతి న చంద్రతారకం నేమ విద్యుతో భాంతి కుగ్ని తమే భాంతమనుభాతి సర్వ తస్య భాష సర్వమిదం విభాతి అక్కడ సూర్య చంద్ర నక్షత్ర మొదలైనటువంటి బాహ్య ప్రకాశములు కానీ మరియు చక్షురాది ఇంద్రియములు కానీ మనసు బుద్ధి కానీ ఏది కూడా ప్రకాశింపజాలదు మరియు ఇవన్నీ కూడా దేని చేత ప్రకాశింపబడుతున్నాయో అది స్వయం ప్రకాశం అట్లా ఎవరున్నారు కేవలం చైతన్యం పరబ్రహ్మ వస్తువు ఒకటే ఉంది ఆ చైతన్యంను విడిచి దేనిలో కూడా తెలివి అనేది ఎక్కడా లేదు అందుకే ప్రత్యేకమైన పరమాత్మయే స్వయం ప్రకాశస్వరూపము చిద్రూపత్వాదకర్మత్వాత్ స్వయం జ్యోతిరితిశ్రుతే ఆత్మన స్వప్రకాశత్వం ఓ నివారిద్రూపత్వాత్ బ్రహ్మము ఎట్లా ఉంది చిద్రూపమున్నది చితి సంజ్ఞానే అంటే జ్ఞాన రూపమున్నది ప్రకాశస్వరూపం అని అంటే ఏదో సూర్యప్రకాశం వల్ల అట్లా అనుకోకండి దీప ప్రకాశం వలె అనుకోకండి తెలివి ప్రకాశం సర్వమును తెలుసుకుంటుంది ఇంద్రియాని పరా న్యాహో ఇంద్రియేభ్య పరం మనహ మనసస్థు పర బుద్ధి బుద్ధేరాత్మ మహాన్ పర మహత పరమ వ్యక్తం స పరాగతి అని ఈ విధంగా కఠోపునిషత్తు చెప్పిన ప్రకారంగా విషయాల కంటే ఇంద్రియాల పరములు ఇంద్రియాల మనసు పరము మనసుకంటే బుద్ధి పరము బుద్ధికంటే అవ్యక్తం పరము అవ్యక్తం కంటే ఇక మహత్తత్వం మహత్తత్వం కంటే అవతల ఇంకేమున్నది కేవల చైతన్యమే పరమాత్మనే సష్ట సా పరాగతి అదే చివరిది దానిని ప్రకాశించేది ఇంకొకటి లేదు ఒకవేళ ఆత్మలో ప్రకాశకత్వం లేదు అది ప్రకాశింపబడుతుంది అని అంటే మరి దాన్ని ప్రకాశించేది ఎవడో చెప్పండి మీరు చెప్పుకోండి ఈ జడమైనటువంటి దేహాధిక ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు ఏవైనా ప్రకాశించగలవా ఇవన్నీ అయితే జడములు ఉన్నాయి ఆత్మ భిన్నంగా రెండవ వస్తువు ఉన్నదా ఇంకొక ఆ చైతన్ము ఇంకొక ఆత్మ అంటే రెండవది లేదు ఒకవేళ ఉన్నదని ఒప్పుకుంటే ఆ రెండవ ఆత్మ చేత ఈ ఆత్మ ప్రకాశిస్తుంది అంటే మరి ఈ ఆత్మ ఎట్లా ప్రకాశస్వరూపం కాదో ఆ ఆత్మ కూడా ప్రకాశస్వరూపం కాదని అంటున్నాం మరి దాన్ని కూడా ప్రకాశించేది మరొకటి కావాలి దాన్ని ప్రకాశించేది మరొకటి కావాలి ఇట్లా పోతే అనవస్థా దోషం వస్తుంది ప్రథమే హిమ్ అపరాధం అనుసారంగా ఈ ఆత్మనే ప్రకాశస్వరూపం ఉన్నదని ఒప్పుకోవడమే సముచితము అందుకని ప్రత్యేక భిన్న పరమాత్మయే స్వయం ప్రకాశము అది అకర్మ ఉన్నది అంటే విషయము కాదు దేనికి ఇంద్రియాలకు కానీ మనస్సుకు కానీ ఇతర ప్రకాశాల చేత కానీ అది తెలియబడేది కాదు చిద్రూపత్వాదకర్మత్వా అది చిద్రూపమున్నది దేనికి విషయము కాదు మరియు స్వయం జ్యోతిర్ ఇతి శృతే శృతి ఏం చెప్తుంది అత్ర ఏ పురుష స్వయం జ్యోతిర్భవతి జ్యోతిషామీ తజ్జ్యోతి తమస పరముచ్చతే అని ఈ విధంగా ఉపనిషత్తు మరియు భగవద్గీత మరి జ్ఞాత ఏవా అని అంటూ బ్రహ్మసూత్రం కూడా చెప్తుంది ప్రత్యేక పరమాత్మ స్వయం ప్రకాశ స్వరూపము ఇది స్వయం ప్రకాశం ఉన్నది అనడానికి అనుభవ ప్రమాణం కూడా ఉంది చెప్పండి మీలో ఎవరికైనా నేను ఉన్నానా లేదా అనేటువంటి సంశయం ఉందా పోనీ నేను లేనే లేను అనేటువంటి విపరీత భావన ఉందా నా కశ్చిత్ అహం అస్మి నవా ఇది సందిగ్ధే అహం అస్మి ఇది విపరీత అని ఈ విధంగా చిత్సాచారులు చిత్సూకులు చెప్తాడు కర్మత్వాతనంటూ చెప్తూ అది దేనికి విషయమయ్యేది కాదు జ్ఞానస్వరూపము మరి శృతి ప్రమాణాలు కూడా ఉన్నాయని అంటూ సూచిస్తారు అట్లే శ్రీ జగద్గురు శంకరాచార్యుల కూడా ఏక శ్లోకంలో చెప్పారు కదా ఇం జ్యోతిస్తాను మిమే అనంటూ అక్కడ ఏం చెప్పినట్లయింది స్వయం ప్రకాశత్వమే నిశ్చయించి చెప్పడం జరిగింది కావునా మతి నలఖై జిహి మతి లఖై అంటే ఆత్మ స్వయం ప్రకాశము అని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ముందరి విషయం చూడండి జో కేవల బ్రహ్మ స్వయం ప్రకాశ హే ఐశే క హేత్తో మరి ఇప్పుడు బ్రహ్మము కేవలం స్వయం ప్రకాశము అని ఇంతే బ్రహ్మకు విశేషణమిచ్చి చెప్పినట్లయితే బ్రహ్మం యొక్క లక్షణం చేసినట్లయితే కొయి ఉపాస కొంతే మతమే ఆత్మా స్వయం ప్రకాశమానేహే కొందరు ఉపాసకులు ఆత్మను స్వయం ప్రకాశమని చెప్పాడు తినుమే అతివ్యాప్తి హోవే అంటే ఆ ఉపాసకుల యొక్క ఆత్మయందు స్వయం ప్రకాశము అని లక్షణము చేత చెప్పబడినటువంటి బ్రహ్మము నాకు అతివ్యాప్తి దోషము కలుగుతుంది ఆ ఉపాసకుల యొక్క ఆత్మకే బ్రహ్మము అని చెప్పవలసి వస్తుంది తిస్కే నివారణార్థ బ్రహ్మకే లక్షణమే స్వయం ప్రకాశకే సాతి శుద్ధ కయాహే ఈ అతివ్యాప్తి దోష నివృత్తి అర్థము స్వయం ప్రకాశం అనేటువంటి అంటే మత్తి నలఖై దిహి మతి లఖ అని వాక్యంలో ఏదైతే స్వయం ప్రకాశత్వం అనేటువంటి అర్థం నిష్పన్నమైందో దానితో పాటు శుద్ధము అని విశేషణము ఇవ్వడం జరిగింది ఈ విధంగా విశేషణం ఇవ్వడంలో ఉపాసకుల యొక్క ఆత్మ ఎందు అయ్యే అతివ్యాప్తి దోషం ప్రాప్తమవు అది నివృత్తి ఉపాసకు అంకే మతమే ఆత్మ స్వయం ప్రకాశ ఉపాసకుల యొక్క మతం నందు ఆత్మ స్వయం ప్రకాశం ఉంది కానీ శుద్ధమని ఒప్పుకోలే ఏమన్నారు అవిద్యాది మలసహిత మానాహే అవిద్యాది మలసహితముగానే ఆత్మను ఒప్పుకున్నారు శుద్ధమని ఒప్పుకోలేదు కాబట్టి శుద్ధమనే విశేషణం ఇచ్చేసరికి అక్కడ అతివ్యాప్తి దోషము నివారణ అవుతుంది शुद्धम अप विद्धम अड़ श्रुतिमाता इह ब्रह्म स्वप्रकाश स्वयं प्रकाश और शुद्ध कया हे इकड़ ब्रह्म स्वयं प्रकाशमनी मुद्धमन चपबड़न वना उपाषक ओक आत्मयं अति व्याति दोषम निवृत्तमें या तेतनेमे अतिव्या मरी जो केंवल शुद्ध हे ऐसे हे तो सर బ్రహ్మము శుద్ధ స్వరూపం ఉన్నది అని ఇంతే బ్రహ్మం యొక్క లక్షణం చేసినట్లయితే సాంఖ్య ఆత్మ శుద్ధం మానేహే తిస్మే అతివ్యాప్తి హోదు ఆత్మను శుద్ధము అని స్వీకరించారు అప్పుడు ఈ శుద్ధము అనేటువంటి యొక్క లక్షణము సాంఖ్య మతంలో స్వీకరింపబడినటువంటి ఆత్మ ఎందు అతివ్యాప్తి దూషముగు ఆ సాంఖ్యమతాభిమత ఏ ఆత్మ ఉన్నదో దానినే బ్రహ్మము అని చెప్పాల్సినటువంటి ప్రసక్తి ఏర్పడుతుంది తిస్కే నివారణార్థ బ్రహ్మకే లక్షణమే శుద్ధికే సాతి అపారయే ఆ సాంఖ్య అభిమత ఆత్మయందు అతివ్యాప్తి దూష నివృత్తి కోసము శుద్ధంతో పాటు అపారము అని విశేషణము జోడించనైనది సాంఖ్య మతమే ఆత్మ శుద్ధితో మానే హే సాంఖ్య మతంలో ఆత్మ శుద్ధము అని స్వీకరించబడింది కానీ పరంతో అపారని మానే వాళ్ళు అపారమని ఒప్పుకోలేరు అపారం అంటే మనం నిన్న ఏమని తెలుసుకున్నాము దేశకృత అంతము కాలకృత అంతము వస్తుకృత అంతము ఈ త్రివిధ పరిచ్ఛేద రహితము అపారము అని తెలుసుకున్నాం కదా ఆ విధంగా సాంఖ్యులు ఒప్పుకోలేదు శుద్ధం ఉన్నది ఆత్మ కానీ అపారం కాదు అప్పుడు మధ్యస్థు ఒక ఆయన శంక చేస్తున్నాడు ఎద్యపి సాంఖ్య ఆత్మ దేశ కాలకరి అంతువాళ్ళ నహి సాంఖ్య మతంలో ఆత్మకు ఒప్పుకోలే అంటే సాంఖ్యమతాభిమత ఆత్మలో దేశ అంతము కాల అంతము లేదు మరి మీరు అపారమని విశేషణమిచ్చి సాంఖ్యమత ఆత్మ నుంచి అతివ్యాప్తి దోషాన్ని ఏ విధంగా నివారణ చేస్తారు అనంటే తథాపి వస్తుకరి అంతు వాళ్ళ హై సాంఖ్యులు స్వీకరించినటువంటి ఆత్మకు వస్తుకృత అంతం ఉన్నది భలే దేశకృత అంతం లేదు కాలకృత అంతం లేదు కాని వస్తుకృత అంతం ఉన్నది ఎందుకనంటే ఆత్మ నానాత్వాన్ని వాళ్ళు స్వీకరిస్తారు అంటే ఒక ఆత్మకంటే వేరే ఆత్మ భిన్నంగా ఉంది మరి జడవర్గం నుంచి అయితే భిన్నంగా ఉండనే ఉన్నది ఈ విధంగా ఆత్మకు వస్తుకృత అంతము వాళ్ళు స్వీకరించారు ఆత్మ నానత్వాన్ని చెప్పి అందువల్ల దేశ అంతము కాలకృత అంతము లేనప్పటికీ వస్తుకృత అంతం ఉన్నందువలన సంఖ్యాభిమత ఆత్మ అపారము కాదు మరేమనగా అంతము గలదే అము గలదే కావతా అపార నహి అందుకని సర్వత అంటే దేశ కాల వస్తు పరిచ్ఛేదరహితము కాదు అందువల్ల ఇహా బ్రహ్మ శుద్ధ ఆర్ అపార్ అంటే దేశ కాల వస్తు కరి అంతతే రహిత కయహ్ దేశకృతాంతం కాని కాలకృతాంతం కాని వస్తుకృతాంతం కాని ఈ త్రివిధ పరిచ్ఛేదం ఆత్మకు లేదు అని వేదాంత సిద్ధాంతంలో స్వీకరించడం అయింది అందువల్ల సాంఖ్యులు ఒప్పుకున్నటువంటి ఆత్మయందు అతివ్యాప్తి దోషము రాదు ప్రాగ్ ప్రధ్వంసభావ అప్రతియోగివం కాల పరిచ్ఛేద రహితత్వం అత్యంత భావ అప్రతియోగివం దేశ పరిచ్ఛేద రహితత్వం అన్యోన్యభావ అప్రతియోగివం వస్తుకృత అంతరహితత్వం అని ఈ విధంగా బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విధంగా మూడు విధాల అంతము లేనిది అనంతము దానికే పూర్ణమంటారు దానికే వ్యాపకం దానికే అపారం కూడా అనవచ్చు ఈ ప్రకారంగా అనేక విశేషణాలు ఇచ్చి ప్రత్యేక పరమాత్మను గురించి తెలియజేశాడు గ్రంథకర్త మంగళ శ్లోకంలో ఎద్యపి సుఖ నిత్య వా నిత్య ప్రకాశ ఇసు రీతిసే దో దో జో ఊపర్ దాయే హై తిన్ దోదో విశేషణకరి హీ అతివ్యాప్తితో దూరీ హోవే హయ్ इकड़ मध्यस्थी ओके यद्यपि अट्ठा शंका इपड़ी सुख नित्यम नित्यमू प्रकाशम प्रकाशमु विभु विभु ना रूप आधार नाम रूप आधार मत नलख जिह मतीलख मरी आकाशम शुद्धमूंग రెండు రెండు విశేషణాలు జోడి జోడి చెప్పారు కదా జంటలు ఏదైనా ఒక జంట అంటే సుఖము నిత్యమని కానీ ప్రకాశము విభు అని కానీ ఏదో ఒక జంట చెప్తే అతివ్యాప్తి దోషం నివృత్తి అవుతుంది కదా ఇన్ని విశేషణాలు ఎందుకు ఇచ్చారయ్యా రెండు విశేషణాలు ఇచ్చి చెప్తే సరిపోయింది కదా ఏవైనా రెండు చెప్పండి అని అంటే తథాకి అయినా కూడా నాయనా अधिक विशेष जो कहे है, सो जिज्ञास को विशेषण का बोध होवे इसमित कहे अध अध विशेषणी चात्पर्यन जिज्ञासन को ब्रह्म अनेक विशेषण बोध कावाली अनेमित चम जी अट्ड लेक अने से బ్రహ్మకే లక్షణక జ్ఞాను హోవే విశు నిమిత్త కయ్యే అనేక ప్రకారాలుగా బ్రహ్మం యొక్క లక్షణం యొక్క జ్ఞానం కావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక విశేషణాలు ఇవ్వడం జరిగింది అంటాడు కేవలం సుఖము అని ఇంతే అంటే ఆ సుఖము అనేటువంటి లక్షణాన్ని పట్టుకొని చింతన చేయవచ్చు కానీ నిత్యము అని కూడా విశేషణం ఇచ్చినట్లయితే ఎల్లప్పుడూ ఉండేది అని మనకు తెలుస్తుంది నిత్యమన్నా సత్యమన్నా ఒకటే అది సద్్రూపము అని కూడా విశేషణం ఇచ్చి చెప్తే సత్ అంటే దేనికంటారు త్రైకాలిక అబాధ్యత్వం సత్యత్వం సత్యత్వం బాధ రాహిత్యం జగద్బాధైక బాధ కిం సాక్షికో బ్రూహి నత్వసాక్షిక ఇష్యతే అని వేదాంత పంచదర్శి మూడు ఇరవై తొమ్మిదిలో శ్రీ విద్యారాయణ గురుదేవులు చెప్తారు సత్యత్వం బాధ రాహిత్యం సత్యత్వం అంటే దేనికంటారయ్యా సత్యం అంటే బాధ రాహిత్యం అంటే ఏమి మూడు కాలాల్లో భూతకాలంలో కానీ వర్తమాన కాలంలో కానీ భవిష్యత్ కాలంలో కానీ లేక జాగ్రత్తలో కానీ స్వప్నంలో కానీ సుశుప్తిలో కానీ ఎప్పుడు కూడా బాధ కానటువంటిది సత్యం సత్యత్వం అనేది ఏదైతే ఉన్నదో అదే నిత్యము అని కూడా చెప్పవచ్చు నిత్యత్వాతిరిక్త సత్యత్వ అభావాత్ నిత్యత్వం సత్యత్వం తది ఎస్ అస్తి త్యం వాచస్పతి మిశ్రై ఉక్తత్వాత్ ఏది నిత్యం అదే సత్యం నిత్యం కంటే సత్యం వేరే లేదు అని ఈ విధంగా శ్రీ వాచస్పతి మిశ్రుల వారు చెప్పారు కాబట్టి సత్యం నిత్యం ఒకటే అందుకని నిత్యం అని విశేషణం ఇచ్చి చెప్పడం చేత మూడు కాలాలలో బాదు కానటువంటిది అని ఈ విధంగా కూడా చింతన చేయడానికి ముముక్షువునకు మరి ప్రకాశము అంటే స్వయం ప్రకాశం దేనికంటారు ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా అవేద్యత్వ సతి అపరోక్షం అని ఈ విధంగా చక్కగా విచారణ చేయడానికి కాబట్టి అనేక విశేషణాలు ఇచ్చి చెప్పడంలో ముముక్షువుకు చింతన చేయడానికి సులభం బ్రహ్మం యొక్క అవగతి చాలా సులభమవుతుంది మరియు బ్రహ్మం యొక్క అనేక విశేషణాల యొక్క పరిజ్ఞానం కూడా కలుగుతుంది కాబట్టి ఈ ఉద్దేశంతో అనేక విశేషణాలు చెప్పడం జరిగింది అని సమాధానం చెప్పాడు గ్రంథకర్త ఉక్త విశేషణంకారి యుక్తు బ్రహ్మ సో మైహో ఐ సా యహే దోహకా భావార్థహే అబట్టి పైన చెప్పబడినటువంటి సకల విశేషణాలతో యుక్తమైనటువంటి ఏ బ్రహ్మమున్నదో ఆ బ్రహ్మము నేనే అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహం అస్మి నేనే ఆ పరబ్రహ్మమును ఆ పరబ్రహ్మమే నేను అందుకే ప్రత్యేక అభిన్న పరమాత్మ అని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అంటే తనకంటే పరమాత్మ భిన్నంగా లేడు ఆ పరమాత్మనే నేను అని ఈ విధంగా తత్వమస్యాది మహావాక్యాల యొక్క అర్థము ఏదైతే ఉన్నదో అదే పరబ్రహ్మ వస్తువు అది నేనే అని ఈ విధంగా మహావాక్యార్థాన్ని సూచించడం కూడా జరిగింది అదే ముముక్షు యొక్క స్వరూపము వాటి సో మైహు అని ఈ విధంగా ప్రతి ముముక్షు కూడా నిశ్చయం చేసుకోవాలి పక్కా నిశ్చయం చేసుకోండి సందేహం రానియకండి నేను ఎట్లయితే బ్రహ్మమును అని సందేహము రానివ్వద్దు నేనే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుణ్ణి అని పక్కా నిశ్చయం చేసుకోండి ఎవరు వచ్చినా కానీ మీకు తెలియదు పోవని చెప్పండి ఇంత గట్టిగా మీకు ఇవాళ అని అంటే మాకు సాధు నిశ్చయల దోష చెప్పిండయ్యా ఆయన ఎక్కడి నుంచి చెప్పిండు ఉపనిషత్తుల నుంచి చెప్పిండు ఆయన సొంత ఏం చెప్పిండేమీ కాబట్టి ఇది సత్యమైనటువంటి అబాధితమైనటువంటి నిజం ప్రతి ఒక్కరు కూడా నేనే పరబ్రహ్మస్వరూపుణ్యాన్ని నిశ్చయం చేసుకోవాలి ఆ విధంగా నిశ్చయం చేసుకొని ఆ స్థితిలో ఉండగలిగితేనే మోక్షం లేకపోతే మోక్షం లేదు ఇప్పుడు ఒక శంక ఏమంటాడు విష్ణు శివాదిక దేవనుక స్మరణ రూప మంగళకి ఆ తిని దేవనకు చోడికే అపనా స్మరణ రూప మంగళకహన ఉచిత నహియా ఏం స్వామీజీ ఆ పరబ్రహ్మమే నేను అని ఇప్పుడు చెప్పారు కదా అలాంటప్పుడు ఇప్పుడు ఇన్ని విశేషణాలు ఏవైతే ఇవ్వబడ్డాయో అవన్నీ నా యొక్క స్వరూపాన్నియే కదా నేనేంటే పరబ్రహ్మ అంటే నేనే కదా మరి పరబ్రహ్మ యొక్క విశేషణాలు నా యొక్క విశేషణాలే కదా మరి నా యొక్క విశేషణాలను స్మరిస్తూ మంగళాచరణం చేసినాం కదా ఇప్పుడు అంటే నా మంగళం నేనే చేసుకున్నా కదా అంతే అయినట్టు అయింది కదా తన మంగళం తానే చేసుకున్నట్లయింది ఇది యుక్తము కాదు అంటాడు ఎందుకంటే మనము మంగళం చేయాల్సింది స్మరించాల్సింది ఆరాధించాల్సింది అర్చన చేయాల్సింది ఇతర దేవతలు ఉన్నారు మనకంటే భిన్నంగా విష్ణు ఉన్నాడు శివుడు ఉన్నాడు దేవి గణపతి మరి ఆదిత్తుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదా మరి శాస్త్రం కూడా చెప్తుంది ఆదిత్యం గణనాథంచ దేవి రుద్రంచ కేశవా పంచదైవతమిత్యుక్తం సర్వకార్యేసు పూజ ఏత్ ఆదిత్యుడు అంటే సూర్యుడు మరియు గణపతి దేవి రుద్రుడు కేశవుడు అంటే విష్ణువు ఈ ఐదు దేవతలు మనకు ప్రతి రోజు కూడా పూజించదగిన వారు అని శాస్త్రం చెప్తూ ఉంది పంచాయతన దేవతలను కూడా అంటారు అలా ఏదైనా ఒక శుభకార్యం చేసేటప్పుడు ఈ పంచాయతన దేవతల యొక్క పూజ చేస్తారు ఎందుకు ఈ పంచాయతీన దేవతల గురించి చెప్పబడింది కాబట్టి వీళ్ళు ఆరాధ్యులు పూజనీయులు వారి పూజ చేయకుండా నిన్ను స్మరించుకుంటూ మంగళం చేస్తారేమిటి ఇది ఎట్లా యుక్తం అని శంక చేస్తున్నాడు మరియు ఇంతేకాకుండా అన్యత్ర కూడా శృతులు స్మృతులు చెప్తూ ఉన్నాయి శైవై స్వదీయవైశ్చాతౌరైరపిసర్వకార్యే శుభాశుభే లౌకిక వైదికే చాతమర్చనీయ ప్రథమం ప్రయత్నాత్ త్రిపురాసుర వధ సందర్భంలో చెప్తున్నారు దేవతలందరూ శైవై అంటే శివుణ్ణి ఆరాధించేటువంటి ఉపాసకులు మరియు వైష్ణవులు విష్ణువును ఆరాధించేటువంటి వారు సాక్తులు అంటే దేవిని ఆరాధించే వాళ్ళు సౌరై అంటే ఆదిత్యుణ్ణి సూర్యుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా శుభకార్యములు ఎందు లౌకికం ఏదైనా కానీ శుభకార్యం చేసినప్పుడు ప్రప్రథమంగా ప్రయత్న పూర్వకంగా అర్చనీయమైనటువంటి పూజనీయమైనటువంటి విగ్రహము పూజనీయమైనటువంటి స్వరూపము నీవేనయ్యా అని అంటూ గణపతిని స్థుతించారు అంటే ప్రప్రథమముగా ఏదైనా శుభకార్యం చేయాలంటే మొట్టమొదలు గణపతిని ఆరాధించాలి మరి ఆ గణపతిని ఇచ్చిపెట్టి నియమంగళమే చేసుకుంటున్నావు కదా స్వామీజీ ఇది యోగ్యమా మరి అన్యత్ర కూడా చెప్పబడింది ఆదిత్య సదా పూజా తిలకస్వామినస్తా మహాగణపతే కన్ సిద్ధిమవాప్నుయాత్ ఆదిత్య తిలకస్వామిన మహాగణపతే సూర్యుణ్ణి కుమారస్వామిని మరియు గణపతిని ఈ ముగ్గురిని గనక ఆరాధించినట్లయితే ఆ ఆరాధించేటువంటి ఉపాసకునికి సర్వకార్యాలు సిద్ధిస్తాయి అని ఈ విధంగా శాస్త్రం చెప్తూ ఉంటే మరి ఆ దేవతలందరినీ విడిచిపెట్టి నీ మంగళం నువ్వే చేసుకుంటే ఇది యుక్తమా ఇది యోగ్యమా చెప్పు అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు దానికి సమాధానము రెండవ మంగళాచరణం యాకే సమాధానక దోహ సమాధానం చెబుతూ దోహను ప్రవృత్తం చేస్తున్నాడు చదవండి ఆబ్ది అపారస్వరూపమ విష్ణు మహేశరుణయమా శక్తి ధనేస గణేశ అయ్యా అపారమైనటువంటి సముద్రం వంటిది నా స్వరూపము అంటారు ఆ అపారమైన సముద్ర రూప నా స్వరూపమునందు అనేక అలలు తరంగాలు వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి ఒక తరంగం వస్తుంది అది నష్టమవుతుంది మరొక తరంగం వస్తుంది అది నష్టమవుతుంది మరొక తరంగం వస్తుంది అట్లా విష్ణువు కానీ మహేశ్వరుడు అంటే శివుడు గాని విధి అంటే బ్రహ్మ కానీ రవి అనగా సూర్యుడు కానీ చంద అంటే చంద్రుడు కానీ వరుణుడు కానీ యముడు కానీ శక్తి అంటే దేవి కానీ ధనేశ అంటే కుబేరుడు కానీ గణేశ అంటే వినాయకుడు గణపతి కానీ వీరు ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా నా యొక్క స్వరూపంలో అలల మాదిరిగా వస్తూ పోతూ ఉన్నారంటాడు వీళ్ళందరూ కూడా నాయందు కల్పితము ఏ విధంగా సముద్రం తరంగములు కల్పితంలో ఉత్పత్తి వినాశాలు కలిగి వస్తూ పోతూ ఉంటాయి అట్లా ఈ బ్రహ్మ విష్ణు మహేశ ఎవరెవరైతే దేవతలు ఉన్నారో అందరు కూడా నాయందు అరలమాదిరిగా పుడుతూ మరి మాయమైతూ పోతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా నాయందు కల్పితం అంటారు బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ సర్వాభూత జాతయ నాశమేవానుధావంతి సలిలాని వ వాడనం తుషారా మహోపనిషత్తు మూడు యాభై రెండు యోగవాసిష్టము ఒకటి డాష్ ఇరవై ఎనిమిది డ్యాస్ ఇరవై ఒకటి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మరియు సకల భూతజాతం అంతా కూడా నాయందు అలల వల్ల ఈ విధంగా వస్తూ పోతూ నాశనమైపోతూ ఉన్నారు కానీ సముద్రంలాగా అలలు వచ్చిపోయినా కానీ సముద్రం మాత్రం జోంకా తోం అట్లే ఉంటుంది దానిలో రావడము పోవడము హెచ్చులు తగ్గులు ఉత్పత్తి వినాశాలు ఏవీ లేవు నిశ్చలంగా అట్లే ఉంటుంది ఈ దేవతలందరూ కూడా వస్తూ పోతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా నాయందు కల్పితంలో అలలు అంటాడు చూశారా చాలా ధైర్యం కావాలండి మనమందరము దేవతలను ఆరాధిస్తున్నామా లేదా వల వల ఇష్ట ఆరాధిస్తున్నారు కొందరు విష్ణువుని ఆరాధిస్తున్నారు కొందరు శివుణ్ణి ఆరాధిస్తున్నారు కొందరు శక్తి దేవిని కొందరు గణపతిని కొందరు సూర్యుడిని వాళ్ళ వల్ల ఇష్ట దేవతలను ఆరాధిస్తున్నారు ఏమని ఆరాధిస్తున్నారు వాళ్ళే సర్వశక్తి మంతులు సర్వజ్ఞులు ఉత్పత్తి స్థితి కారణము అని ఈ విధంగా పరమాత్మ రూపంలో భావన చేసి మీరు ఆరాధిస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళందరూ కూడా మిథ్యా అంటున్నాడు చూసారా మరి మిథ్య అయిన తర్వాత ఇక వాళ్ళను ఆరాధించాలంటే మీకు గుద్ధి పుడుతుందా అలందరు మిథ్యాన తర్వాత ఇక ఎవరిని ఆరాధిస్తావు నువ్వు వాళ్ళేనాశనం అయిపోతే నిన్నే కూడా రక్షిస్తాడు చెప్పండి కాసకుశావలంబన న్యాయం అంటారు నదిలో ఒక గడ్డి ఎంటు గడ్డి తాడు అది కొట్టుకపోతూ ఉన్నాడు అదే సమయానికి ఒక ఈతర అనేటువంటి వ్యక్తి కూడా అందులోబడి కొట్టుకపోతూ ఉన్నాడు ఇంతలో ఆ గడ్డి అంటు అతని దగ్గరికి వచ్చింది అది కూడా కొట్టుకపోతుంది వీడు కొట్టుకపోతాడు వీడు అనుకున్నాడు ఆ గడ్డి అంటూ పట్టుకుంటే నేను బయటపడతా అనుకుంటాడు అనుకోండి దాన్ని పట్టుకుంటాడు దాన్ని పట్టుకుంటే వీడు బయటపడగలడా ఎందుకు అదే పోతుంది వీడు ఎట్లా బయటపడతాడు చెప్పండి మరి వీళ్ళందరూ కూడా నాశనమైపోతూ ఉంటే ఇక నాశనమే పట్టుకుంటే నువ్వెట్లా బయటపడతావు ఈ సముద్రం నుంచి జనమల రూప సంసారం నుంచి బయటపడగలవా చాలా గొప్ప విషయం అండి మనకు ఆత్మజ్ఞానం కలగాలి అనంటే మనం ఏం చేయాలి విచారం చేయాలి విచారం చేయాలి అనంటే విచారం దేనికంటారు శ్రవణము మననము నిర్ధ్యాసనం దీనికే విచారం అంటారు ఈ విచారం చేయాలంటే అధికారి కావాలి అధికారి ఎవరికన్నారు వివేకము వైరాగ్యము షట్ సంపత్తి నాలుగు సాధనాలు గలవాడు అధికారి ఆ అధికారం ప్రాప్తం కావాలంటే నిష్కామ కర్మ నిష్కామ ఉపాసన చెయ్యాలి నిష్కామ కర్మ చేసినట్లయితే పాపదోషం నివృత్తమవుతుంది నిష్కామ ఉపాసన చేసినట్లయితే చిత్తం ఏకాగ్రమై ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి ఈశ్వరానుగ్రహ దేవ పుంసాం అద్వైత వాసన ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలిగందే అద్వైత వాసన మనకు పొడమదు స్వర్ణాశ్రమ ధర్మేనా తపసా హరితోషనాత్ సాధనంచ భవేత్ పుంసాం వైరాగ్యాది చతుష్టయం వారి వారి స్వవర్ణాశ్రమాలకు సంబంధించినటువంటి సంప్రదాయాలకు సంబంధించినటువంటి నియమ నిష్టలను పాటిస్తూ వాళ్ళ వల్ల ఇష్టదేవతలను ఆరాధించినట్లయితే ఈశ్వరానుగ్రహం చేత వాళ్ళ అంతఃకరణంలో వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షత్వం అనేటువంటి నాలుగు సాధనాలు పట్టుబడతాయి అప్పుడు అధికారం వస్తుంది అప్పుడు శ్రవణాదుల్లో ప్రవృత్తుడు అప్పుడు జ్ఞానానికి అధికార అవుతాడు మరి మోక్షం కావాలంటే జ్ఞానం కావాలి జ్ఞానం కావాలంటే విచారం చేయాలి విచారం చేయాలంటే అధికారి కావాలి అధికారి కావాలంటే ఏం చేయాలి ఉపాసన చేయాలి ఎవరి ఉపాసన చేయాలి వారి వారి ఇష్టదేవత ఉపాసన చేయాలి ఉపాసన చేయకుండా చిత్త ఏకాగ్రత చిత్తశుద్ధి కలుగదు అందుకని హాయింకే సాధునిశ్చలదస్వామి చెప్పాడు కదా ఇంకేమి ఉపాసన ఇంకేం జపం తపము అని చేస్తూ ఉండాలి ఒకవైపు ఆ జీవితం త్రయం వేదాంతో గురురీశ్వర ఆదో జ్ఞానాప్తయ్యే పశ్చాత్ కృతజ్ఞత్వం నివృత్తి జ్ఞానం కలిగేంత వరకు వేదాంత శాస్త్రము గురువు మరి ఈశ్వరుడు అంటే వారి వారి ఇష్టదేవత ఆరాధన ఇవి విడవరాదు జ్ఞానం కలిగిన తర్వాత విడవచ్చా విడవకూడదు విడిస్తే కృతజ్ఞత దోషం ఎవరి అనుగ్రహం చేతనైతే నువ్వు జ్ఞానాన్ని పొందడానికి అర్హుడమైనవో వాళ్ళని మరిస్తే నువ్వేమైపోతావు కృతజ్ఞుడు పోతావు అందుకని జీవితం దైవ ఆరాధన ఉండాలి పరి గురు సేవ ఉండాలి వేదాంత శాస్త్ర అధ్యయనం కూడా ఉండాలి ఇది ఎప్పుడు కూడా విడవరాదు కాకపోతే మనసులో నిశ్చయం చేసుకోండి శాస్త్రం కానీ గురువు కానీ ఈ దేవతలు కానీ వీళ్ళందరూ కూడా మిథ్యనే నా శాస్త్ర శాస్త్రం నా శిష్యో న శిక్ష నం నం నవాయం ప్రపంచ రూపా బేవి కల్పా సహిష్ణు తదేకో వశిష్ట శివ కేవలోహం ఆ స్థితి పోయిన తర్వాత ఆ విధంగా ఉండండి అంతర్యంలో నిశ్చయం ఉండండి బాహ్యంగా చేయండి కల్పితం అనుకొని చెయ్యండి తథాపి భేదమాశ్రిత్య తమ్ నామామి పునఃపున భేదాన్ని స్వీకరించి నమస్కారం చేయచ్చు తప్పు కానీ ఈ భేదం కల్పితమని నిశ్చయించుకొని చేయండి తప్పు లేదు చాలా అద్భుతమైనటువంటి గంభీరమైనటువంటి విషయం సముద్రము లాంటి అపారమైనటువంటి నా సము ఈ విష్ణువు శివుడు మరి బ్రహ్మము సూర్యుడు చంద్రుడు వరుణుడు యముడు దేవి కుబేరుడు గణపతి వీళ్ళందరూ కూడా అలలు తరంగములు అన్నాడు మయ్యఖండ సుఖాంబోధవు బహుధా విశ్వ విచయ ఉత్పద్యంతే విలీయంతే మాయాత విభ్రమాత్ మనకు ఉపనిషత్తు చెప్తూ ఉంది మై అఖండ సుఖాంబోధవు అదా ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా జోసుఖ అదా ఏదైతే సుఖ రూపం ఆనందో బ్రహ్మేది గజానాత్ విజ్ఞానమానందం బ్రహ్మ రసో అని చెప్పిన ప్రకారంగా ప్రత్యేకమైన పరమాత్మ ఆనంద రూపం అటువంటి ఆనందరూపమైనటువంటి నా స్వరూపంలో ఈ బ్రహ్మ విష్ణు రుద్రాదులు సకల భూతజాతం అంతా కూడా ఉత్పత్తి అంతే విలీయంతే ఉత్పన్నమవుతున్నాయి నష్టమవుతున్నాయి ఉత్పన్నం అవుతున్నాయి నష్టమవుతున్నాయి ఎందుకట్లా మాయా మారుత విభ్రమాత్ మాయా అనేటువంటి గాలి వీచినప్పుడు అపారమైన సముద్రంలో అంటే సముద్ర రూపన స్వరూపం నందు అలల మాదిరిగా ఉత్పన్నమై నష్టమవుతున్నారు ఉత్పన్నమై నష్టమవుతున్నారు వీళ్ళందరూ నాయందు కల్పితం మరి ఏది కల్పిత వస్తువు ఉంటుందో అది అధిష్టానం కంటే భిన్నంగా ఉండదు కాబట్టి ఏనా నా మంగళమైతే చేసుకున్నానో ఏ నా స్వరూపముల గురించి స్మరిస్తూ ఉన్నానో నా స్వరూపం కంటే వీళ్ళందరూ భిన్నులు కారు కాబట్టి వారి యొక్క మంగళం కూడా నా యొక్క స్మరణ చేసినట్లు ఉంది అందుకని వాళ్ళను కూడా వదలలేదు నేను ఎక్కడ వదిలిపెట్టినా వాళ్ళందరూ నా ఎందుకు కల్పితం అలడలాంటివి వాళ్ళు మరి కల్పిత వస్తున్న కిం స్వరూపం అధిష్టానమేవా కల్పిత వస్తువుకు వాస్తవ స్వరూపమేమిటి అధిష్టానమే ఆ నా స్వరూపమే ఉన్నది కాబట్టి నాకంటే వాళ్ళందరు భిన్నులు కారు కాబట్టి నా యొక్క స్మరణాత్మకమైనటువంటి మంగళం చేత వారి యొక్క మంగళం కూడా చేసినాను అన్నాడు అందుకని ఇక్కడ ఏమీ దోషం లేదు అని ఈ విధంగా దోహ ద్వారా చెప్పి ఇప్పుడు టీక చూడండి మేర అనగా ప్రత్యక్ ఆత్మాక స్వరూపు సముద్రికీ న్యాయ అపారహే ప్రత్యేకమైన పరబ్రహ్మ స్వరూపం ఏదైతే నా స్వరూపం ఉన్నదో ఇది ఎలా ఉంది అంటే లాగా అపారమై ఉన్నది పారం అంటే అంతం అంతము లేదు నా స్వరూపానికి అంటాడు ఆ అంతము లేనటువంటి నా స్వరూపం ఎటువంటిది అంటే సముద్రం లాంటి అంటే ఉపమానం ఇచ్చాడు ఇక్కడ దాని మీద ఒక టిప్పనం ఉంది చూడండి ముప్పై మూడవ ఇంతవర దగ్గర అనేక టిప్పన్లు పోయాయి ముప్పై రెండు టిప్పన్లు పోయాయి అందులో వాటిని నేను విషయంలోనే సంగ్రహం చేస్తూ చెప్పాను కాబట్టి వాటిని పృథగ్గా ఉల్లేఖనం చేసి టిప్పన్లు గురించి ఏం చెప్పలేదు ఇక్కడ కొంచెం విశేషంగా ఉంది చూడండి ముప్పై మూడవ టిప్పణం ఎద్యప సముద్రికతో నౌకాకరి పార్ జావే హై పార్ ఆవే హై ఉన్నది తప్పేం లేదు పార్ జావే హై ఇట కూడా చెప్పుకోవచ్చు చూడు ఎంత పెద్ద సముద్రమైనా కానీ నౌకల చేత స్టీమర్ల చేత మనం దాటిపోగలుగుతున్నామా లేదా పోతున్నాం కదా యాతే సముద్రకి ఉపమా ఉపమేయ స్వస్వరూపుకే సమాన్ నహే సముద్రమును ఉపమానంగా మీరు స్వస్వరూపమైనటువంటి ఉపమేయనుకు ఏదైతే ఇచ్చారో అది యోగ్యం కాదంటాడు ఎందుకనంటే అపారము అని చెప్పి నువ్వు సముద్ర దృష్టాంతం ఇచ్చావు అపారం అని సముద్రం అయితే దాటడానికి అది పారం గలదైంది దాన్ని దాటిపోగలుగుతున్నాము కానీ నువ్వు స్వరూపము గురించి ఏమని చెప్పబోతున్నావు అది అపారం అని చెప్తున్నావు నువ్వు దృష్టాంతం ఏది ఇచ్చావు ఉపమానము పారము కలిగింది అంతం కలిగింది ఇచ్చావు ఎప్పుడైనా కానీ దృష్టాంతము సమాన ధర్మాలు ఉండాలి సమాన ధర్మాలు ఉంటేనే ఉపమాన ఉపమేయభావం సంభవిస్తుంది లేదా భిన్న ధర్మాలు కనుక ఉన్నట్లయితే ఎట్లా ఉపమానం ఇస్తావు చెప్పు నువ్వు స్వరూపాన్ని ఏమో అపారం అని చెప్తూ ఉన్నావు దృష్టాంత ఏమో పారం గలది పరిచ్ఛిన్నమైనటువంటిది అంతం గలదాన్ని ఎందుకు సముద్రాన్ని స్టీమర్ల ద్వారా నవ్వుకల ద్వారా దాటడానికి వస్తుంది అపారం కాదు సముద్రం అందుకని ఏదైతే ఉపమేయాత్మకమైనటువంటి స్వరూపానికి ఉపమాన రూపకంగా సముద్రముని ఇచ్చావో అది యుక్తము కాదు ఉపమా సమాన వస్తువుకి ఓవెహె ఉపమానము ఎక్కడైనా కానీ సమాన వస్తువులలోనే చెప్పడం జరుగుతుంది సాహిత్యంలో చెప్తారు ఇట్లాంటి ఉపమానాలు ఏ విధంగా చంద్రముఖి అంటారు అంటే ముఖమునకు చంద్రునికి సాదృశ్యం ఉన్నది ముఖము గుండ్రంగా ఉంది చంద్రుడు గుండ్రంగా ఉన్నాడు ముఖం ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ సముద్రానికి మరి స్వరూపానికి ఏం ఉపమాన ఉపమే భావం ఉన్నది చెప్పండి సాదృశ్యం ఏమి చెప్పండి అపారం అని సా మన స్వరూపాన్ని చెప్తావు మరి పారం కలిగినటువంటి దృష్టాంతం ఇస్తావు ఉపమానం ఎట్లా పుసుకుతుంది అని ఈ విధంగా శంక తథాపి అని సమాధానం చెప్తున్నాడు చూడండి హస్తపాదాది అంగుకి క్రియాకరి సముద్రక పార జావే నహి భలే నౌకతోని స్టీమర్లతో సముద్రమును దాటవచ్చు కానీ హస్తపాదాదుల చేత ఈదుకుంటూ దాటగలవా బాబా దాటలేవు అందుకని అపారం అన్నావు అని చెప్తున్నాడు తాతే సముద్రికే సమాన స్వరూపు కయా అందుకని సముద్ర యొక్క సమానము నా స్వరూపమున్నది అని చెప్తున్నాను ఇహా సముద్రకి పూర్ణ ఉపమా నహియా కింద లుప్త ఉపమా ఇది అలంకార శాస్త్రంలో ప్రసిద్ధం ఉంటుంది అలంకార శాస్త్ర జ్ఞానం ఉన్న వాళ్ళు చూసుకోండి ఇతర విషయము రేపు తెలుసుకుందాము హరి ఓం తచ్చ సహనావతు సహనౌ భునక్తు సహవీ కరవావహై తేజస్వినధీతమస్ మావిహై ఓ శాంతిశ శాతి